కీర్తన నాలుగు వందల డెబ్బై రెండు ఎవరి వాడో ఎరగరాదు అవ్వలి జీవుడా పతిమే ధర జనించక తొలుత తను కానరాదు మరణమందినమెనుక మరి కానరాదు ేహముతో ఉండిన అన్నాళ్ళే మరలు జీవుని బతుకు మాయవో చూడ ఇహములో భోగించు నిందు కొన్నాళ్ళు మహిమ పరలోకమున మలయు కొన్నాళ్ళు తహతహల కర్మబంధముల తగిలినయబుడే ఆహేహికి పడుచులాటవో బతుకు సంతాన రూపమై సాగు ముందరికీ కొంత వెనుకటి ఫలము కుడువతిరుగు ఇంతటికీ శ్రీవేంకటేశుడంతర్యామీ బంతినితనికన్నా బతుకువో బతుకు